పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడాలు స్తో జీవం గల తండ్రి ప్రభావాల ప్రభా నానా చేతిలో అప్పజెప్పుకుంటున్నాం తండ్రి వినబోయే వాక్యమును ప్రకటించబోయే సహోదరుని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభావ నానా ముప్పంతలుగా అరవదంతలు ఎనిమిది వంటలుగా ఫలింపజేసి తండ్రి మీ రాజ్యానికి నాయన మేము కూడా సహకారంగా ఉండేటప్పుడు మాకు సహాయం చేయమని తోడుగా నీడగా ఉండి మనం మీరే మహిమ పొందుకోమన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంగా ప్రార్థిస్తూ పెట్టుకుంటున్నాం తండ్రి సరే ఒక పాటు పాడుకున్నామండి చెల్లింతు స్థూత్రం చెల్లింతులంచి చిల్లి స్త్రం చిల్లి దివారాత్రములూ కంటి పాపవలే కాచి దివారాములూ కంటి కాచి కంటిపా దయహస్తముతో రోచి నడిపి దయగలస్తముతో రోచి నడిపి త్రం చిల్లి తుమో స్తో త్రం చిల్లింగ్ తుమో గార్డము కన్నీటి లోయల లో సిపలతో బల పరచితి ఋసించికనియకా కృపలతో బల పరచితి వీ స్తోత్రం చెల్లి స్తోత్రం చెల్లి దుని మేలుతల హే సోనాలుచి స్తోత్రం చెల్లి స్తో త్రంచల్లి సజీవయా దముగా మా శరీరము సమర్పించి సజీవయా గముగ మా శరీరము సమర్పించి సంపూర్ణ శ్రీ దీనోందోధాత్మను సగీతి విపూర్ణ శిది నోంద శోదాత్మను సగితి స్తోత్రం చెల్లి స్తోత్రం చెల్లి దుని మేలు తలంచినా చెల్లి చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాన్ని ధ్యానించుకుందాం పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పర్లో గొప్పతండ్రి హేసయ్య నీ నామానికి ఎంతో వంద నాలుగు స్తోత్రాలు ప్రభావితిగా నాయన ఈ క్షణం వరకు ప్రభా అలో నీ ఉచిత చేత ప్రభా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి అయ్యా నీ రెక్కల కింద మమ్మల్ని ప్రోక్షించి ప్రభా అన్ని ప్రభా మజీలకలు ఉంచి ప్రభావిత సృష్టించడానికి అయ్యా మమ్మల్ని నేర్పరచుకున్న విధానాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభా ఇదిగోనైనా పాటలోను ప్రార్థనలోను మీరు మహిమ పొందారని నమ్ముతున్నాం తండ్రి అయ్యా వాక్యాన్ని విప్పుకోవచ్చుండగా వాక్యాన్ని చెప్పుకోబోతుండగా తండ్రి అయ్యా మా నాట మా నోటన తండ్రి మీ మాటను ఉంచండి తండ్రి అయ్యా వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయా ఆ వాక్యానుసారంగా నిలబడి ప్రభా వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి మా జీవితాలను మీరు సరిచేయండి అయా మీరు సహాయకులుగా ఉండండి మీ సహాయం దయచేయకపోతే అయా మీ సహాయం మాకు తోడుగా లేకపోతే ప్రభా అయా ఏ క్షణాన్ని మేము పడిపోతామో తెలియదు ప్రభా అన్ని క్షణం మీ సహాయంతో ప్రభు మమ్మల్ని కాచి కాపాడమని అయా మీ వాక్యం పో పోషించి అయా మమ్మల్ని బలపరచమని స్థిరపరచమని ఏసే సైనా అడిగేకం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె కొరిందికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన పదకొండవ వచ్చిన దగ్గర నుంచి చదువుకుందాం కొరిందికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనం ఒక మనుషుని సంగతులు అతని ఒక మనుషుని సంగతులు అతనిలో నున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను చూడండి అంటే ఇక్కడ దేని గురించి చెప్తున్నారు అంటే మనిషి మానవుని యొక్క తలంపులు మానవుని యొక్క ఆలోచన విధానం మానవుని యొక్క జ్ఞానము ఏ విధంగా ఉంటుంది అనేది ముఖ్యంగా గత కాలంలో చూసుకుంటే ఈ మనుషుల ఆలోచనలు ఇంత భయంకరంగా లేవు మనుషుని తలంపులు ఇంత భయంకరంగా లేవు మనుషుని ఆలోచనలు ఇంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ తో కానివ్వండి సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా కానివ్వండి బాగా అన్ని విషయాల్లో ఇంత స్ట్రాంగ్ అనేది లేరు ఇంతకుముందు ఏంటంటే కష్టపడేవాళ్ళు వాళ్ళ బాడీ కష్టపడుతుంది శరీరం శుభ్రంగా రెస్ట్ తీసుకున్నప్పుడు ప్రశాంత శరీరం అంతా విపరీతంగా స్వెట్టింగ్ తో మనుషులు బాగా శారీరకంగా కష్టపడతా ఉండేవాళ్ళు మెంటల్ గా పీస్ అనేది ఉండేది ఇప్పుడు ఏంటంటే మనుషులకి చక్కగా అసలు ఎక్కడా కూడా బాడీ స్ట్రెయిన్ అవటం గానీ ఏమీ లేదు మెంటల్ గా వాళ్ళకి భయంకరంగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు స్ట్రెయిన్ అవుతా ఉన్నారు ఎందుకు అని వాళ్ళ ఆలోచన విధానాలు ఏదో సాధించాలి ఏదో పరిగెత్తాలి ఏదో పెద్ద పేరు తెచ్చుకోవాలి ఏదో ఒక స్పెసిఫిక్ గా ఉండాలి ఐడెంటిటీ నాకు అనేది ఐడెంటిటీ క్రైసిస్ అనమాట ఐడెంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు నాకు కావాలి అనే దాంట్లో పోటీ పరీక్షల్లోనూ టెక్నాలజీ వాడటంలోను దాన్ని కనిపెట్టడంలోనూ ప్రతి విధమైన టెక్నాలజీ టెక్నాలజీ టెక్నాలజీ అని ఈరోజు మనిషి మనసు మనిషి మైండ్తో ఆలోచన విధానంతో ఈ రోజు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఆ ఈ మనసు అనేది ఎంత ప్రమాదకరమైందంటే ఒకచోటాడు మనసు హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రం అంటాడు హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రం ఈ కపట కేంద్రంలో ఈ హృదయంలో ఎన్నో భయంకరం సెంటర్ అనమాట అన్నిటికీ భయంకరమైన కుతంత్రాలకి కుళ్ళుకి అన్నిటికీ భయంకరమైన పెద్ద సెంటర్ ఏదన్నా ఉంది అనే అంటే అది మన మానవుని హృదయమే ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందంటే ఒక మనుషుని సంగతులు అతనిలో నున్న మనుష్యాత్మికే గాని మనుషులలో మరి ఎవరికి తెలీదు నా ఆలోచన విధానం నేను ఏం ఆలోచిస్తున్నానో నా మనసులో ఏముందో నా కడుపులో ఏముందో అనే విషయాన్ని ఎవరికి తెలియదు అది నాకు మాత్రమే తెలుస్తుంది అది నాలుగు మాత్రమే ఉంటది ఎదుటి వారికి తెలియదు కాబట్టి నేను కొన్ని కొన్ని విషయాలు అంటే నన్ను పోల్చుకొని చెప్తున్నాను కొన్ని కొన్ని విషయాలు ఎదుటివారితో మాట్లాడినప్పటికీ కొన్ని కొన్ని నేను మాట్లాడినప్పటికీ ఎదుటి అర్థం కాదు అది ఏ రకంగా మాట్లాడతారు డైరెక్ట్ గా మాట్లాడితే వాడికి అర్థం అర్థం కాకూడదని ఇన్డైరెక్ట్ గాను కోడ్ లాంగ్వేజ్ లోను ఏ వంకర తింకర గాను ఏదో రకరకాల వ్యంగ్యంగాను రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అది ఎదు అర్థం చేసుకోవటం ఒక్కొక్కసారి కొంత కష్టమవుతుంది ఎటువంటి ఆలోచనతో మనం మాట్లాడుతున్నాము ఎటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నాం ఎటువంటి ఆలోచనతో మన ప్రవర్తన ఉంది అనేది అనేది ఆ ఆలోచన కలిగిన వాడికి ఆ ఆలోచన ఆ పుట్టిస్తున్న పుట్టు పుట్టుతున్నటువంటి కేంద్రానికి తప్ప ఆ మనిషినికి తప్ప వేరే ఎవరికి తెలియదు అయితే అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కాని ఆధ్యాత్మిక స్థితి అట్లా ఉండదు ఇది కుట్టు కుళ్ళుతో కుతంత్రాలతో కపటముతో అబద్ధాలతో మోసాలతో ఏ విధంగా చేయాలి ఎదుటివాడిని ఏ విధంగా ట్రాప్ చేయాలి అనే విషయాలని వ్యూహ రచన అనేది మన హృదయంలో జరుగుతూ ఉంటది కానీ ఆధ్యాత్మిక స్థితి ఆ విధంగా ఉండదు దేవుడు ఆ విధంగా మనల్ని నడిపించడు ఎందుకంటే మనలో ఉన్నది మనుషి ఆత్మ కాదు దేవుని ఆత్మే దేవుడే మనలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడే మనల్ని నడిపిస్తా ఉన్నాడు ఎవరినన్నా చూడగానే జాలేస్తుంది ఎవరు అడుకోంగా అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళని చూస్తే వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనిపిస్తుంది ఆకలితో ఉన్న వాడిని చూస్తే పెట్టాలనిపిస్తుంది వస్త్రహీనతతో ఉన్న వాడిని చూస్తే వాడికి ఏదైనా సహాయం చేయాలనిపిస్తుంది మనకి ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇది మనుషులుగా ఉన్నట్టయితే మనం ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తిగా మనం ఉన్నట్టయితే ఖచ్చితంగా అది అటువంటి ప్రేరేపణ కలగదు దేవుడు రాతిలాంటి గుండెలు తీసి మాంసపు హృదయాన్ని ప్రతి ఒక్క దేవుని బిడ్డకి అంగీకరించాడు కాబట్టి ఆయన దాన్ని ఏర్పాటు చేయడు కాబట్టి ఏదైనా మనం చూసినప్పుడు దాన్ని చలించిపోతాం మనం ఏదో ఒకటి చేయాలి మనం ఊరికి ఉండకూడదు ఎక్కడో వరదలు వస్తే మనం ఇక్కడ నుంచి ఏదో ఒకటి సహాయం చేయాలనిపిస్తుంది ఎవరో బాధపడతా ఉంటే మనం వారి గురించి ప్రార్థన చేయాలనిపిస్తుంది నశించిపోయేవారిని చూస్తే రక్షించి వెతికి రక్షించి దేవుని దగ్గర తీసుకురావాలి అని చెప్పి దేవుని విధానాన్ని కనుగొని తెలుసుకొని దాని ప్రకారం పనిచేయాలనే కోరిక కలుగుతుంది ఎందుకో తెలుసా కేవలం ఎందుకంటే అది దేవుని ఆత్మ కాబట్టి అది దేవుని నడిపింపు కాబట్టి అదే ఈ లోక నడిపింపు ఈ లోక ఆత్మ ఈ లోకంలో ఉన్నటువంటిది ఆ విధానం అయితే అది వేరుగా ఉంటుంది అది ఏ విధంగా ఉంటుందో తెలుసా నేను చేసేటువంటి ఆలోచన నాకు మాత్రమే తెలిసిన ఎదుటివాడికి తెలియదు నేను ఏ విధంగా మోసం చేయాలో ఎదుటివాడిని దానికి సంబంధించిన వ్యూహ రచన మొత్తం నా హృదయలో నేను రచించుకుంటాను కాబట్టి అది నాకే తెలిసి ఎదుటివాడే తెలియదు కాబట్టి తీజీకి వచ్చి ట్రాప్ లో పడిపోతారు ఎందుకడికి ఏ మాట చెప్తే వాడు నమ్ముతాడో అటువంటి అబద్ధాన్ని ఆలోచించుకొని చెప్తాం మోసపూరితమైనవి ఇవి ఈ లోకంలో ఉన్నవాడిలో ఉంటాయేమో దేవుని బిడ్డలో ఉండు ఆ మాట నేను చెప్పట్లేదు వాక్యం చెప్తుంది చూద్దాం ఒకసారి పదకొండవ వచ్చిన చదువుకున్నాం కదా ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను ఎవరికి తెలియను అలాగనే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియ చూడండి దేవుని స్వరూపం ఏంటి దేవుని ఆలోచన ఏంటి దేవుడు ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నాడు నరుల ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఏ విధంగా దేవుడు నరుల గురించి ఆలోచిస్తా ఉన్నాడు ఈ సృష్టి గురించి ఆలోచిస్తున్నాడు విషయాన్ని తెలుసుకోవాలి అంటే దేవుని ఆత్మ కలిగిన వాడికే దేవుని ఆత్మ ఉన్నవాడికే పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుకున్నవాడికే బాక్తీసము తీసుకున్న వాడికే విరిగి అరిగిన హృదయంతో ఉన్నవాడికే ఈ విషయాలు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు అవి బయలుపరచబడట్లేదు అని నువ్వు ఇంకను నీ పూర్వస్థితిలో ఉన్నట్టే నువ్వు ఇంకనూ నీ పాత రోజుల్లో వాటిని విడిచిపెట్టనట్టే చూడండి ఇక్కడ దేవుని సంగతులు దేవుని ఆలోచన విధానం దేవుని ఏర్పాటు ఏ విధంగా ఉన్నది అనేది అర్థం చేసుకోవాలి అని దేవుని ఆత్మ కలిగిన వాడికే అవి అర్థం అవుతాయి అని లేఖనబాబు చాలా స్పష్టంగా తెలియజేస్తా చూడండి దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక దేవుని యుద్ధ ఆత్మను పొంది ఉన్నాము ఈ లోకం లౌకిక ఆత్మ అంటే ఈ లోకంలో కపటంతో కూడుకున్నది నైస్గా బలే మాట్లాడతారు సెటై వేసిన విషయం కూడా సెట్ వేయించుకున్నవాడే తెలియదు చాలా సరదాగా ఉంటారు చాలా కుయుక్తితో ఉంటారు చాలా వారు ఎప్పుడు సంతోషంగా ఉన్నట్టు కనపడుతూ ఉంటారు అలాంటి ఆత్మ ఉన్నవాడు ఈ లోకంలో ఫెరీష్ డెవలప్ అవుతున్నట్టు కనపడతా ఉంటాడు కాని అది ఒక దినానా అది వాడిని విడిచిపెట్టి విడిపోతుంది అది దూరం కానీ దేవుని ఆత్మ కాదు దేవుని దగ్గర నుంచి మనకి ఆత్మ దేవుని అనుగ్రహించాడు కాబట్టి దేవుని యుద్ధం నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము కాబట్టి మనం మనకి మనలో లౌకికాత్మ లేదు కాబట్టి ఉన్నదేంటో యథార్థంగా చెప్పటం ఎదుటివాడిని ప్రేమించటం దేవుని ప్రణాళిక ఏంటో దాని ప్రకారం నివసించటం అనే విషయాలు దేవుడికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు మనుష్య మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక మనుష్య జ్ఞానంతో నేర్పు మాటల్లో కాక ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మసంబంధమైన సంగతులతో సరిచుచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురిచి మేము బోధించుతున్నాము అనే మాటను ఈ కొరింది సంఘానికి పౌలు గారు రాస్తా ఉన్నాడు దేవుని ఆత్మకు మనుషుని ఆత్మకు మధ్యలో ఎంత వ్యత్యాసం ఉంది దేవుని హృదయంలో ఏముంది మనుషుని హృదయంలో ఏముంది అనే విషయాన్ని దేవుడి ఇక్కడ స్పష్టంగా దానికి దీనికి ేదాన్ని చెప్తూ దేవుని ఆత్మ దగ్గర నుంచి మనం వచ్చాం కాబట్టి దేవుని ఆత్మలో మనం ఉన్నాం కాబట్టి ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మ ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి సంగతులు మనకి నేర్పిస్తూ వాటితోనే మనల్ని అనుక్షణము బోధిస్తూ వాటితోనే మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నది దేవుని ఆత్మ ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు చూడండి వాక్యం చెప్పినప్పుడు నాకు అర్థం కావట్లేదు బ్రదర్ ఎందుకో నాకు అంటే నువ్వు ఈ లోకంలో ఉన్నావని ఆ మాట నీకు నీ చెవిని పడట్లేదు అని అంటే నీ హృదయానికి తాగట్లేదు అని అంటే నువ్వు ఎంతో బలంగా ఈ లోకంలో పాతుకుపోయి ఉన్నావు పాపకు వేళ్లను పూర్తిగా నిర్మూలన చేయగలిగేది ఏంటి అంటే దేవుని వాక్యమే అది ఖడ్గం రెండు అంతులు కలిగిన ఖడ్గం ఒకటి కాదు అటు చెప్పేవాడితోను ఇటు వినేవాడితోను ఇద్దరితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఏదో చెప్తున్నాం కదా అని వదిలేస్తే సరిపోదు దేవుడు దాన్ని సరిచేసేవాడిలాగా ఉన్నాడు చెప్పేవాడు సరి వినేవాడు సరి చేసుకోవాలి అయితే వినేవాడు గనక దాన్ని ఏదో పెడచివిని పెట్టాడు అనేటి దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో ఉన్నట్టే ఆ మాట దేవుడు చెప్తున్నాడు ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెరితమునగా ఉన్నవి అవి ఆత్మానుభవం చేతనే వివేచింప వివేచింప దగును గనుక అతడు వాటిని గ్రహింపచడు చూడండి ముఖ్యంగా ఈ పరిచర్య కల్లం బైబిల్ ప్రాఫసి పినిస్ట్రీ అనేది ప్రవచన పరిచర్య కళ్ళం కళ్ళం బైబిల్ ప్రవచన పరిచర్యలో దేవుడు ఈ నిగూఢమైనటువంటి సత్యాలను చాలా మందికి తెలియజేస్తూ ఉన్నాడు వాటిని అంగీకరిస్తున్నాము అని అంటే ఖచ్చితంగా దేవుని మనము దేవుని ఆత్మలో కలిగి ఉన్నామనే బాగున్న నాలో అయితే సంపూర్ణంగా ఉంది ఏమాత్రం కూడా దీంట్లో నేను వెనుకాడట్లేదు అది అర్థం కావట్లేదు అనే మాట ఏమి లేదు అనుక్షణం అనుక్షణం మనకి వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు నిగూఢమైన సత్యాలను తెలియజేస్తూ ఉన్నాడు లోతైన మర్మాలను తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు అట్టి ఆత్మతో మనల్ని నింపుతున్నాడు కాబట్టి మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మనం సరి చేసుకోవాలి ప్రతిక్షణం చూడండి ఇంకేం చెప్తున్నాడు ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడ్డడు చూడండి ఇతను నిజంగా వాక్యం చెప్తున్నాడా కపట కా బోధ చెప్తున్నాడా కపటమైన మాటలు చెప్తున్నాడా వేషధారి అనే విషయాన్ని ఆత్మ సంబంధమైన వాడు అన్నిటి వివేచింపగలుగుతాడు గాని అతడు ఎవడి చేతనే వివే చెప్పబడ్డాడు అతని గురించి ఎవడైనా అసలు ఏం చేతను అని అనుకోరు చెప్పింది నిజమే అనుకుంటా చూడండి ఆ రోజు లేసు ప్రభు కూడా లోక సంబంధమైన వారిని గురించి ఈ లోకం గురించి దేవుని మహిమ గురించి చెప్తా ఉన్నాడు దేవుని మహిమ ఎంత గొప్పదో చెప్తా ఉన్నాడు ఈ లోక సంబంధంకి ఈ లోకాన్ని ఏ విధంగా మనం విసర్జించాలో తెగించాలో దాన్ని దూర దూరపరుచుకోవాలనే విషయాన్ని చెప్తుంటే ఆ రోజు పరిచయాలు శాస్త్రులు వాళ్ళు దేవుణ్ణి సహించలేకపోయారు వివేచించలేకపోయారు కాని చాలా కొద్ది మంది మీ ప్రభు అడిగిన వెంటనే వాళ్ళు వాళ్ళ పనులను ఓడిచిపెట్టి వచ్చారు శిష్యులుగా చేరారు అనేకమైనటువంటి గొప్ప కార్యాలను అద్భుత కార్యాలను చేసుకుంటూ యేసు ద్రోహ నామాన్ని ప్రచురిస్తూ ఆయన సత్యస్వార్థను ప్రకటిస్తూ అనేకుల్లో దేవుని మాటను ఉంచారు కానీ కొంతమంది దేవుణ్ణి ఈ వివేచించలేదు ఆయన చెప్పేది సత్యమే ధర్మమే ఎక్క పిలాతు కూడా అన్నాడు నీలో నాకే దోషం కనపడలేదు నాకు నా పిల్లల మీద ఇలాంటి నాకును నా పిల్లలకు ఈ దోషం కలగకూడదని చెప్పి పిలాతు కూడా ఏం చేశాడు పాపాన్ని చేతులతో కడుక్కున్నాడు కాబట్టి సత్యాన్ని తెలుసుకున్నాడు పిలాతు కూడా అదే విధంగా మనం కూడా ఈరోజు ఏంటంటే మనం సత్యాన్ని తెలుసుకున్నప్పుడు దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ప్రతి విధంగా అయినటువంటి వాటిని మనం వివేచించగలుగుతాం గాని మనల్ని ఎవడు కూడా వివేచించడు మనల్ని ఎవడు కూడా ఏలు చూపించేటువంటి ధైర్యం చేయరు ఎందుకంటే మనలో ఉన్నది మనుషుడు కాదు మనలో ఉన్నది లోకాత్మ కాదు దేవుని ఆత్మ కాబట్టి ఆ ఆత్మ కలిగిన ఆత్మను కలిగిన మనము ఈ లోకం నుంచి వేరుపరచబడిన వారమై ప్రత్యేక పరచబడిన వారమై అనేకులకి మాదిరికర మాదిరికరంగా ఉండేవారిలాగా మనం ఉండాలి కానీ పైకి ఏమో తెల్లని వస్త్రాలు ధరించుకుని లోపలంతా కుళ్ళు కుచ్చితో కుట్రతో ఉంటే సమాధి సున్నంలాగా మనం ఉంటే దేవుడు దాన్ని మెచ్చడు మనం వేరుపరచబడ్డవారు మంచి కనుక్షణ మనం జ్ఞాపకం చేసుకోవాలా ఆ విషయాన్ని పౌరు గారు మరి కొరింది సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు ఆ సంఘస్తులకి రాస్తా ఉన్నాడు దేవుని శక్తి గురించి తెలియజేస్తా ఉన్నాడు ఆత్మ గురించి తెలియజేస్తా ఉన్నాడు దేవుడు వాక్కు గురించి తెలియజేస్తా ఉన్నాడు అంటే మనకు కూడా దేవుడు ఈ విషయాన్ని వాక్యం ద్వారా బయలుపరుస్తున్నాడు ఆ రోజు కోరింది సంఘానికే కాదు ఈ రోజు నీకు నాకు కూడా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు నాతో కూడా దేవుడు మాట్లాడుతూ కాబట్టి కనుక మనం ఏం చేయాలి అని మనం కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుని దేవుని ఆత్మను మన నుంచి దూరపరచుపడు దూరపరచుకోకుండా మనలో ఇంకా ఎక్కువగా దేవుని ఆత్మ ఉండేలాగా మన ప్రవర్తన అనేది ఆ విధంగా ఉండాలి ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు మనమైతే క్రీస్తు మనసును కలిగిన వారము చూడండి మనం క్రీస్తు మనసును కలిగిన వారే కాబట్టి క్రీస్తు ఏ విధంగా అయితే యేసు ప్రభు ఏ విధంగా ఆలోచిస్తాడో ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటాడో అటువంటి మనస్తత్వాన్ని మనం కూడా కలిగి ఉండేవాడిలాగా దేవుడు మనల్ని నేర్పరుచునుగాక ఆమె దేవుడు ఈ కొన్ని మాటలు తన వినికిళ్ళలో ఆశీర్వదించి దీవించునుగాక ముఖ్యంగా ఈ రోజు చదువుకున్నటువంటి ఆత్మ అనేది దేవుని ఆత్మనేది అనేది మనకు అనుగ్రహించుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ఇంతటితో ముగించుకున్నాం పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధి కలిగిన మా దేవ ఏ సయా వందనాలు ప్రభ ఎదుగునాయన ఆత్మ విషయాలు ప్రభ ఆత్మ నడిచేవాడికి తప్ప మరి ఎవరికి అర్థం కావాల ఈ లోకంలో ఉన్నవాడు ప్రభ ఆయా లోకంలో ఉన్న వాడికి వాడితో సొంత జ్ఞానం సొంత తలంపులతో వాడి వాడు చేస్తున్నటువంటి ఆలోచన విధానం వాడి తప్ప ఎవరికీ తెలియదు కానీ ఆత్మసంగతులు ప్రభావ అందరికీ తెలుసు ప్రభా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ప్రభా దేవుని ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది తండ్రి ఏకాత్మ కలిగి ఉంటుంది ఏక మనసు కలిగి ఉంటుంది రకరకాల విధాలుగా ప్రభా ఆత్మ పాదు కనుక మాలో ఈ ఆత్మను ఉంచి అయా ఇటువంటి ప్రేరేపణ కలిగించి అయా నీ బలం చేత నింపి అయా నీ వాకి వాకిం చేత పోషిస్తున్నందుకు అయానికి ఎంతో వందనాలు తెలుస్తోత్ర ప్రభా నీ ఆత్మను మా ఉంచండి మాలో ఉంచండి అయా మీ ఆత్మలో ఏటువంటి ఆలోచనలున్నాయో ఆ ఆలోచనలు మా ఆత్మకు తెలిసి ప్రభా తెలియజేసి ప్రభా వాటిని అనుభవపూర్వకంగా అనేక ప్రకటించే మమ్మల్ని నేర్పరచుకోమని అయా ఈ లోక పాపంతో ప్రభా మమ్మల్ని నింపక ప్రభా ఈ లోకంలో ప్రభా ఈ చచ్చిన వారి లాగా ఉండిలాగున అయా ఈ లోకంతో ప్రభా వేరుపరచబడిన వారిలాగా మమ్మల్ని నేర్పరచమని నీ ఆత్మతో నీ శక్తితో నీ బలంతో మమ్మల్ని నింపమని అయా నీ ఆలోచన తగిన మేము నడుచు వారిలాగా మమ్మల్ని అయ్యా అనేకల జీవితాల్లో మేము మాదిరికరంగా ఉండులాగిన ప్రభా ఈ కడవరి కాలంలో ప్రభా నీ సత్యస్వార్థను ప్రకటించే వారిలాగా మమ్మల్ని నేర్పరచుకోమని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని దీని ఈ ప్రార్థన మరి పెట్టాలి అనేటువంటి ఆలోచన కరిగిన వారికి ఇంతవరకు ప్రభా ఈ ప్రార్థనలు నడిపించిన వారికి అయా ఎడిట్ చేసి ప్రభా అయా మరి అందరికీ ఆన్లైన్ రేడియోలో అప్లోడ్ చేసి ప్రభు ఈ స్వార్థను ప్రకటిస్తున్న వారిని ప్రతి ఒక్కరిని మీరు నాశకం చేసుకుని తండ్రి అయా రెట్టింపు ఆశీర్వాదాలతో అయా ఈ దిన దిన ఆశీర్వాదాలతో వారిని నింపమని అయా ఇంకను బలముగా ప్రతి ఒక్కరిని వాడుకోమని అయా మేము కూడా వాక్యాన్ని తెలుసుకొని అనేకులకి ప్రకటించలాగా మేము నేర్పరచమని ఏ సై జీవం కలిగి నామల్ని ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి ఆమె సరే ప్రార్థన చేసాం సోదరం కావా పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుల మహిమ చౌరకలి పరిశుద్రానికి గొప్ప దేవ ఈ గడిచిన కాలంతో మిమ్మల్ని అందరినీ ప్రభావ సురక్షితంగా కాపానైనా కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకునే ప్రభావ మమ్మల్ని ఖజీల పిల్లలు నిలబెట్టుకున్నారైన ప్రభావ నూతన కృపరించిన ప్రభావ దాన్ని బట్టి నీ కృషి కాకులు ప్రభావ ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారాయినా సజ్జలుగా పెట్టుకున్నారు ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రభావ మీ బిడ్డలుగా కాచి కాపాడినైనా కాకండి మీకు ఎన్నికల్లో ఇంతకాలం వరకు దాచి నటించిన విధాన్ని బట్టి మీకు అందాలిస్తే ప్రభావ మీకే శత్రులు శ్రోతలు అర్పించుకుంటున్నాను ప్రభావ నా దేవాస్ ప్రభావ ఆయన వాటించారు ప్రభావ మీరు మతలు మాట్లాడినారు ప్రభా దాన్ని బట్టి నీకు అందాలిస్తు ప్రకృతి సంబంధ మనుషులు ఆత్మ సంబంధం విషయాలు వివేచింపడానికి వాకించుతుంది ప్రభా ప్రకృతి సంబంధం ప్రతి ఒక్కరు ఏది కూడా ప్రభావ ఈ సత్యాన్ని గ్రహించలేదు ప్రభా ఆయన ఈ రోజు ప్రపంచం అంత ప్రభావ ప్రకృతి సంఘమే చూస్తాను కానీ ఆత్మీయమైన విషయాలు ఎవరు గ్రహించిన చేతులున్నారు ప్రభావాళ్ళు పట్ల మీ కనికెరం చేయించడం ప్రాధిస్తాం ఆ రీతికి ప్రభావ ప్రతి ఒక్క గిడ పైన పశురాత్మ అభిషేకం ప్రచే వాక్యం ఆత్మ లేకుండా సత్యం లేకపోలేం ప్రభావ కాబట్టి పశుదాత్మ ని మీరు సర్వ సత్యంలో కలిపి వాక్యం చెప్పిన కనుక ప్రభావ ప్రతి గిడ ప్రభా సత్యం రావాల ప్రభావా అందరూ ఆత్మ సంబంధమైన వర్లాగా అందరూ ప్రభావ వివేశించే వారి కావాల ప్రభావ ప్రతి సంఘాన్ని ఆ రీతికి మీరు తయారు చేయను ఈ వాక్యం సరే మేము జీవించాల ప్రభ ఓ దేవాతి దేవం ఆయన ప్రతి క్షణం ప్రభావ ఆత్మలో మీ కొరికి జీవించే బిడ్డలుగా తయారు చేయండి పరిశుభా నడిపించే తల్లి నిత్యం ప్రభావ మీ ఆత్మ ప్రేరేపణ చేసి మా సంతగా సొంత కాదు ప్రభావ పనికిరని ప్రభావ మీకు తలంపు నీ ధ్యానం మాకు మా తండ్రి వేసి ఆత్మ అన్నిటిని వివేచించిన వాక్యం చేస్తున్నట్టు ప్రభావ మీకు పరిశుభా దాన్ని బట్టి మీకు వర్ణాలు మీరు గ్రహించగలుగుతున్నాడు కేవలం అది మీ కృపేసి ప్రభావ మీ ఆత్మ ధ్యానంలో మాకు బయలుపరచబడుతున్నాయి దాన్ని బట్టి మీకు అందాలి ప్రభు ప్రతి ఆత్మను మేము వివేచించాలా ఏది మోసకరమైన ఆత్మ ఏది బ్రహ్మకర్చ ఆత్మ అనేది ప్రతిదీ మేము వివేక్షించాలా ప్రభావ వివేక్షించకపోతే ఖచ్చితంగా మోసపోయే అవకాశం ఉంది ప్రభావ పాతని కాలంలో అబద్ధ ప్రవర్తలు ప్రభావ ఆయన ఏ స్థితి ప్రభావం పకరించినప్పుడు అన్నిటిని వివేక్షించిన స్థితిలో మోసపోయినారు ప్రభా ఆయన ఈ కాలంలో కూడా ప్రభావ మరీ భయంకరంగా మోసపోతున్న మనుషులు ఆయన కనికరించండి ప్రభుజెపించి వాళ్ళు ఈ సత్యని గ్రహించేలాగానే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆత్మాభిషేకంలో చేసి సత్యంలో నడిపించడానికి ఆదిష్టమైన వైరస్ బాధితంగా మీరు ప్రతి బిడెని కాకని ప్రభుత్వ స్వస్థపరచండి వాళ్ళకి మంచి ఆయుధాలు తెచ్చండి ప్రభు ఆయన ఇస్తుతాలను ప్రభుత్వం సమర్పించుకోలేన ప్రతి బిడ్డను మీరు ఆకర్షించుకుని ప్రభుత్వం ప్రాధిస్తుంది అయితే పంటకాల నుంచి శక్తుల నుంచి విడిపించండి స్వస్థత అనుగ్రహించడం ప్రావిస్తే నాకు ఎవరి మీరు జ్ఞాపకం చేసుకుంటారు ప్రతి బిడ్డను తాక స్వస్థపచ్చండి పంటకాలు పిల్లలు వచ్చేసి ఎక్కడికి జీవించే బిడ్డలుగా తయారు చేయండి ప్రతి బిడ్డను అభిషేకించిన సేవలు వాడుకున్న ప్రాధిస్తామైనా ఆయన రాను బిడ్డలు కూడా దేవా ప్రతి బిడ్డ మీరు ఆస్వాదించాల కుటుంబాల మీరు ఆస్వాదించాలని ఒక పిల్లలు ఆస్వాదించి మీ కుప్పలో భద్రపరచుకున్న ఆ వీళ్ళని మీకు గొప్ప సేవ చేసుకోలేదు మీరు అభిషేక్ ని సేవ వాడుకున్న ప్రభావ యొక్క పరిచే అంతలో ప్రభు మీరు మాకు సహాయత నటిస్తున్నారు ప్రభావ ప్రవసాత్మకమైన పరిచర్ కనుక ప్రభావ ప్రతి బిడ్డ ప్రభావ ప్రవాసాన్ని అర్థం చేసుకోవాల ఈ వార్తలు వింటే ప్రపంచంలోనైనా ప్రతి బిడ్డలు ప్రభావం అర్థం చేసుకోలేనా తెరవడ ప్రభావ్ మనసు ఆయన వాళ్ళ చెవులు వినాలిస్తే ప్రభావ గ్రహించాలి అర్థం చేసుకోవాలా యువతి తిరగాల ప్రభావ అంటే అలాంటి కృప రాగ్యం ప్రతి బిడకు అనుగ్రహించమని ప్రభిష్టమైన ఆయన ఎక్కువ ప్రభావం రాత్రి బాబు సమీప సిద్ధపడాలయనా అనేకులు మీరు సిద్ధపరచాలా అనేవి మంది విషయాలతో కొట్టుకుని పోకుండా ప్రభావ ఉత్తమ సంపూర్ణమైన చిత్తాన్ని పరిస్థితికి జీవించలాగన ఈ సంపూర్ణత కాల పరిశుద్ధులు మేము ముందుకు పోలాగన అనేకుల చెంతి నడిపించలాగా అభిషేకం కనుగ్రహించే అలాంటి ఆత్మ ప్రేరేపడిపించమని ప్రావిష్టమైన ఆయన ఎంతో మంది రక్షణ ప్రాణాలు ఎంతో మంది నేర్పువా ప్రతి బిడ ప్రభావ రక్షణ ప్రణాళిక రావాలి ప్రతి గిడ రక్షణ పొందాల ప్రతి ఒక్కరి రక్షణ నటించలేకరికి జీవించే బిడ్డలుగా సాధించమని ప్రార్థిస్తున్నా ప్రతి ఆటంకాలను కొట్టి వెళ్లి ప్రభావ మీరు గొప్ప విజయమని గురించడం నా దేవ నా ప్రభా ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకోలేదు మీరు ఆకర్షించకపోతే నటించుకోండి ప్రభావ ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకొని గొప్ప ప్రతి సంఘాన్ని కూడా ప్రభావం ఆస్వాదించండి సత్యం నటించండి ప్రభావ ఈ ప్రవేశాన్ని అర్థం చేసుకోవాలి సంఘాన్ని సిద్ధపరచాల అనేకులు గొప్ప గొప్ప సేవకులు ఆ సంఘంలోకి వెళ్ళి కాంప్లిగేషన్ బయటికి రావాల ప్రభావ విశేషమైన సేవ అద్భుతమైన సేవ చేయాల ప్రభావ గొప్ప ఉదయం దాదిష్టం ప్రతి సంఘం ప్రభావ ఆ రీతి నడిపించిన ప్రభావ అపరుస్తుల కార్యంలో ఎంతో ఉద్యమంతోనే వార్త కల్పించింది విశేషమైన అద్భుతాలు స్వచ్ఛత ఎంతో మంది ప్రభావం చేసబడినారు ప్రభు రక్షణ స్థానానికి దానికి అభిషేకం తిరిగి చివరి కాలంలో కడవరి వచ్చి అందరిపైన కుమరించి ప్రతి సంఘానికి ఉద్యమంతో నింపే ప్రభావ నడిపించమంత మా ప్రియులు ప్రభావ ఎంతో అనారోగ్యం తిన్న ప్రవ అతని జాసే గురించి స్వస్పరిచని చిన్న గది గురించి తాకని ప్రభావ ఇంకా మా ప్రియులు ప్రభు విజయ్ నా ప్రభావ విక్రమ్ గురించి ప్రాధాన్యత దేవ అందరూ నాగేవాను ఇగ సమాప్తి చివరి అంచులను ఉంటున్నాం ప్రభావ ఆయన ఏ క్షణం ఇగుము ఇగు ముగిస్తున్నాం మాకు తెలియదు ప్రభావ కానీ ప్రతి సూచన మా కాలంలో నిర్వహిస్తున్నాయి అది మేము గ్రహించగలుగుతున్నాం ఇది మాకు చూపిస్తాను మీకు అన్నాను ఇటు మేము అర్థం చేసుకుని అన్నింటి ప్రకటించాలా అన్నిటి మీరు చెంతని నడిపించాలా అంటే కృపా భాగ్య మీటింగ్ అంత మీరు నడిపించినందుకనే నీకు అన్నాలి ప్రతి దశలో ప్రభావ మేము ఆత్మ పూర్ణులుగా ఆత్మస్వరూపులుగా మేము ఉండాల ప్రభా ఆయన ప్రకృతి సంబంధించిన మనసు గురించి మేము ఆత్మ సంబంధాలుగా మేము తయారు కావాలా అన్నింటిని వివేక్షించాల అన్నిటిని సత్యని ప్రకటించాలా అలాంటి బిడ్డలు అందరిని తయారు చేసి ప్రతి బిడ్డను అభిషేకించి మీకు గొప్ప సాక్షి అందరు నిలబెట్టుకొని మీ రాకుల మనం అందరూ చుట్టపరుచుకోమని త్వరలో రాని ఏ క్రీస్తు పరిషత్ పరిశుద్ధుడా మహోన్నతుడ సర్వోన్నతుడ ఈ సయామిక వందనాలు స్థుతు ప్రభా జీవి గల తండ్రి గొప్పదేవ తండ్రి ప్రభా నిన్న నేడు నిరంతరం మేక రీతిగా ఉన్నవాడ సమస్త సాధ్యము తండ్రి హృదయాలను పరిశోధించేవాడు తండ్రి ప్రభానైనా మానవుని హృదయం బహుఘౌరమైనది తండ్రి ప్రభా ఆయన ఈ రోజు మాట్లాడి ఉన్నారు ప్రభా ఆయన ఈశ్వరాజాని కావన్న బిడ్డల్ని ఆయన మార్చమని నీ చేతులు కప్పచెప్పు తండ్రి ప్రభా నాయనా చీకటిలో నుంచి వెలుగు సంబంధాలుగా మమ్మల్ని మార్చినందుకు మీకు కోట్లను కోట్లాను వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ రక్షణను భయంతో వణుకుతో మేము కాపాడుకునే వారముగాను నీ చిత్తమును నాయన మిమ్మల్ని సంతోషపరిచి నేను మహిమపరిచే వారంగా మేము మాకు సహాయం చేయండి ప్రభావ ఎక్కడ నీ నామము ఇద్దరు ముగ్గురు కూడి వారి మధ్య నేను ఉంటానన్నారు ప్రభా మీకు వందనాలు వేసాయా తండ్రి ప్రభా మా మురళులు వినమని వేడుకొని ఆయన మాకు శాంతిని సమాధానము అనుగ్రహించండి ప్రభావ ఆయన మీరిచ్చు శాంతి మాకు అవసరమైనది ప్రభా ఆయన ఎన్నో శ్రమలు కష్టాలు తండ్రి చెప్పుకోలేని బాధలు అనారోగ్య సమస్యలు నాయన వీటన్నిటి మేము క్రైస్తవులుగా ని ప్రయాణిస్తుండగా మాకు శాంతి ఎంతగానో అవసరమైనది తండ్రి ప్రభా నాయన ఈశ్వరజ్ మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి ప్రభా కోవిడ్ బాధితుల గురించి ప్రార్థిస్తుంటున్నాం ఆయన వారు అనేకులు నాయన మృతి చెంది ఉంటున్నారు ప్రభా వారి కుటుంబాన్ని దర్శించండి వారికి రక్షణ దయచేయండి ఆయన ఇంకా ఎవరైతే డెత్ బెడ్ మీద ఉంటున్నారో వారికి ఇమ్యూనిటీ సిస్టమ్ ని పెంచండి తండ్రి వారికి కూడానైనా సంపూర్ణ స్వస్థత రక్షణను అనుగ్రహించండి గత కాలంలోనైనా కొంతమంది మాకు తెలిసిన వారిని స్వస్థపరిచన్నారు దాంట్లో నన్ను కూడా స్వస్థపరుచున్నారు ఆయన మీ బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం అయ్యా రక్షింపబ ఎవరైతే స్వస్థపరచబడ్డారో వారికి రక్షణ దయచేయండి ప్రభా వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి వలస కూలీలను జ్ఞాపకం చేసుకుంటున్నాం వారి పట్ల మీరు చూపిన కురుపకాయ వందనాలు చెల్లిస్తుంటున్నాం అదే మారిగా నైనా మీ యొక్క తండ్రి ప్రభ వర్షాల కారణంగా వరదల కారణంగా నష్టపోతున్న రైతులను జ్ఞాపకం చేసుకుంటున్నాం మేము ముందు చుట్టున్నాం తండ్రి వారికి సహాయం చేయండి ఆర్థికంగా సహాయం చేయండి వారి నైనా సంతోషం దండి వాళ్ళు వేదనలు తీసివేయండి ప్రభ వారికి రెండంతల ఫలమును దయచేయండి ప్రభ నాయన ఈశ్వరాజ వారికి రక్షణ దయచేయండి ప్రభ నా వందనాల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అయా తండ్రి ప్రభా అయా ప్రపంచ వ్యాప్ వ్యాప్తంగా జరుగుతున్న పరిశిక్షన్ని నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా సహోదరులు అనేక చోట్ల నాయన యేశురాజ చంపబడుతున్నారు కొట్టబడుతున్నారు వెలువేయబడుతున్నారు నాయన అయినప్పటికీ మీ సువార్తని వీడక వదలక తండ్రి నాయనా సువార్తను ప్రకటిస్తున్న ప్రతి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి సత్యంలోనికి వచ్చిన ప్రతి సహోదరుడు తండ్రి ప్రభా నాయన అయా మిమ్మల్ని కలిగి ఆ శ్రమను అనుభవించటంలో ఆనందం సహాయం చేయండి తండ్రి ప్రభ నాయన మేము కూడా నాయన విడిచిపెట్టిన ఆ యొక్క శ్రమలను మేము కూడా పాలి భాగస్వాములుగా ఉండటకు సహాయం చేయండి ఐహిక విచారము తండ్రి దురాలోచనలు వీటిని వెంబడించక ఈ లోకాన్ని స్నేహించక తండ్రి కేవలం వెలుగు సంబంధంలో వెలుగుతూ అనేకుల్ని వెలిగించే వారంగా రాకడకు సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరిచే వారంగా తండ్రి ఒకరిని అగ్నిలో నుంచి లాగినట్లుగా నాయన ఆ యొక్క సత్యములోనికి లాగునట్లు సహాయం చేయండి నాయన అపవిత్రుడు పనికి మాలినాతను వాడి క్రియలు వాడి కుతంత్రాలు వాడి యొక్క ప్లాన్లు అన్ని ఏడ్చిన నామంలో లయమైపోవును గాక తండ్రి ప్రభావ మా చుట్టూ మీ యొక్క అగ్ని కంఠను ఏర్పాటు వందన సంగములను బట్టి ప్రార్థిస్తుంటున్నాను సంగములలో జరుగుతున్న అయా సేవా కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకోండి ఆ సంగములకి అపవాది వచ్చి ఉండగా వాడిని వెలివేయండి ప్రభా మీ యొక్క నామము వాడు పారిపోవును గాక తండ్రి యవన బిడ్డలు జ్ఞాపకం వారికి సంపూర్ణంగా ఆయన రక్షణ కలగజేయండి ఐహిక విచారాలతో మునిగిపోయి ఉంటున్నారు నాయన దేహం మీద విచారాలతో మునిగిపోయి ఉంటున్నారు శరీర సంబంధంగా జీవిస్తుంటున్నారు ఆ బిడ్డల్ని నాయన ఆ యమునల్నే నాయన లేవనెత్తమని వేడుకొని వచ్చుంటున్నాం తల్లి ప్రభా సత్యమును ప్రకటించుటకు అనేకులు లే సమయం ఆసన్నమైనది ప్రభా కాబట్టి ప్రతి ఒక్కరు ఆ మంటను రేగించమని వేడుకొని వచ్చుంటున్నాం ఆత్మ సంబంధులుగా ఈ లోకంలో నాయన తిరుగునట్లు సహాయం చేయండి ప్రభా నాయన విశయా వందనాల్ అదే విధంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి జాష్వాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ఆ బిడ్డ మీరు చూపిస్తున్న కృపకాయ వందనాలు ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి ఇచ్చిన కృపకాయ వందనాలు సంపూర్ణ స్వస్థత దయచేయండి పుట్టండి ప్రభా కంటి చూపున దయచేయండి ప్రభా కిడ్నీ సమస్యల నుంచి దయచేయండి ప్రభా ఆయన ఎమ్మెల్యే ఆంటీ గారిని పుట్టండి ప్రభా సంపూర్ణ స్వస్థ దయచేయండి నాయన నృత్యం నుంచి విడుదల దయచేయండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అమ్మగారిని ఉంటుంది ప్రభా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఆయన వందనాలు సూత్రాలు ఆయన అదే మరిగా కృష్ణా బ్రదర్ విక్రమ్ బ్రదర్ ని మీ చేతులకు అప్పజెప్తుంటున్నాం సహాయం చేయండి ప్రభా నాయన ఆశ్చర్య కార్యములనే చెయ్యండి ప్రభా మీ చేతులకు అప్పజెప్తుంటున్నాం అదే విధంగా తండ్రి ఇంకా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో నాయన వారికి ఓదార్పును స్వస్థతను రక్షణను దాయి చేయండి ప్రభా నాయన టీంలో ఉన్న ప్రతి సభ్యుల్ని జ్ఞాపకం చేసుకోండి విలుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎస్ఎంఐస్ ఇమ్మెయిల్ వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకోండి మీ చేతుల్లో కప్పచెప్పు తండ్రి ప్రభా నైనా మీ చిత్తం అయితే సువార్తను మేము చేపట్టి ముందుకు వెళ్ళున్నట్లు సహాయం చేయమని మాతో కూడా మీరుండమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రికుమారుడు ఆయన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి పరిశుద్ధి పరిశుద్ధి పరిశుధి పరిశుధి ప్రేమ నమ్ముకుమగలిగిన మా ప్రి అప్పటిలో తండ్రి ఏసై అని నామానికి వెత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు ఎంతో ప్రభా ముఖ్యంగా ఆయన ప్రభా ఇదిగో ఇప్పటివరకు ప్రభావిరు నడిపించారు ప్రార్థన అంశాలపై విజయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నావు అయా కృపగలిగిన దేవుడు దయ దయగలిగిన దేవుడు ప్రభావిత నమ్మదగిలిన దేవుడు ఆయన అయా నువ్వు తప్ప వేరొక దేవుడు మాకు లేడు ప్రభా అ కాబట్టి మీద మీ చెంతనే చేరు ప్రభా మాకున్న బాధల గురించి అయా వేదన గురించి ఇరుకుల గురించి అయా విజ్ఞాపన గురించి ప్రభావి విజ్ఞాపన ప్రార్థన చేయించుండగా అయా కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మా ప్రార్థన ఆలకించమని అయా ప్రతిఫలాన్ని దయచేయమని ప్రార్థన ముఖ్యంగా నాయన అయ్యా తండ్రి అయ్యా ఈ పరిచే లో ఉన్నటువంటి అయా వారి కుటుంబాలను మీ జ్ఞాపకం చేసుకోనండి వారి కుటుంబాల్లో ఉన్న వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయా తండ్రి పిల్లలను జ్ఞాపకం చేసుకోనండి అయా అయ్యా కుటుంబం జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థించున్నా ముఖ్యంగా నాయన అయ్యా సార్ ప్రభా అయా జ్వరం నుంచి ప్రభా అ సంపూర్ణమైన స్వస్థతలను మీరు కలుగు చేయమని విడుదలను మీరు కలుగు చేయమని ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆ కుటుంబంలో ప్రభా భాస్కర్ సార్ వాళ్ళ మదర్ని జ్ఞాపకం చేసుకోనండి ఎఫ్ఐఎం సార్ వాళ్ళ మదర్ను జ్ఞాపకం చేసుకోనండి శ్యామ్ సార్ వాళ్ళ మదర్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి పరిచర్లో వృద్ధులు ఎవరైనా ఉంటే వారిని జ్ఞాపకం చేసుకోనండి వారి కుటుంబాల్లో ఉన్న వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి అయా వారు ఏ విధంగా ప్రవర్తించారో ఏ విధంగా జీవించారో మీకు తెలుసు ఆయన అయ్యా ఇదిగో ప్రభావ ప్రార్థన చేసినట్టు అయా అన్ని నేను ఎలా ప్రవర్తించానో అయా ఏ విధంగా ఉన్నానోతో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసినప్పుడు మీరు కాగి చేశారు తండ్రి అదే విధంగా ప్రభావ వారు ప్రార్థన అయా వాళ్ళు నమ్మకమైనటువంటి బిడ్డలుగా జీవించుండగా తండ్రి ఈ కుప్పతో జ్ఞాపకం చేసుకుని వాటిలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ను బలహీనతను అయ్యా వారికి ఉన్నటువంటి సమస్యలను బాధలను దూరపరిచి అని కృపలో ప్రభా క్షేమంగా ఉండులాగిన వారిని జీవించి ఆశ్రదించమని ప్రార్థం తండ్రి ఈ పరిచయంలో ప్రతి యవనాలు జ్ఞాపకం చేసుకోనండి అయా ఏదో వింటున్నాం పోతున్నాం అన్నట్టు కాకుండా ప్రభా అయా ఒక భారం జీవించడానికి అయా ఒక బాధ్యతగా కలిగి ఉండడానికి అయా ఒక ఆత్మ నాన్న రక్షించాలనేటువంటి మోటివేషన్ లో ఆయా మూటత్వ ప్రభా జీవించడానికి ప్రభా అనుగ్రహించండి ఆ విధంగా ప్రభా లబిడ్డలు మీరు వాక్యం చేత ఆకర్షింపండి ఆకర్షింపజేయండి తండ్రి మీకు ఉప చూపించండి దేవానికి ఎంతో ఉన్నారు ప్రభా ఇదిగో ముఖ్యంగా తండ్రి అయా ఈ పరిచర్యలో ప్రభా ప్రయాసే పరిచర్య చేస్తున్నటువంటి అయా ఈ కే కలం బైబుల్ ప్రాఫీ మినిస్ట్రీలో ఉన్న ప్రతి యవనస్తుని మీరు నాపకం చేసుకోనండి ముఖ్యంగా చంద్రశేఖర్ గారిని నాపకం చేసుకోనండి ఆయన ద్వారా ప్రభా మీరు బయలుపరుస్తున్నటువంటి అనేక విషయాలను బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి ఇక బలముగా వాడుకోమని అయా ని చిత్తమైతే ప్రభా అలాంటి ఆత్మతో అలాంటి బలంతో ప్రభా ఇంకా ఎవరినస్తులను మీరు లేపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా మీ కృప్తితో జ్ఞాపకం చేసుకోనండి ముఖ్యంగా నాయన అయా కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయా ఇప్పటి వరకు మీరు దూరపరిచారు అయా అయా ఫస్ట్ లో ఉన్నటువంటి తీవ్రత కాకుండా నాయన అయా ఇప్పుడు ప్రభాకృతం నెమ్మదిని మీరు అనుగ్రహించారు కేవలం నీ బిడ్డలైన వారు ప్రార్థించి మీరు విని ప్రభా వాటికి ప్రతిఫలాన్ని దయచేసారని మేము నమ్ముతున్నాం తండ్రి అందుబాటు మీకు ఎంతో వందనాలు ప్రభా అట్లాగే నైనా కరోనా వ్యాధితో చనిపోయినటువంటి నిజంగా కాపరీ జ్ఞాపకం చేసుకోనండి అయ్యా ఆ పరిచర్లో ప్రభా అరి గొర్రెలు గొర్రె ప్రభా కాపర్ లేని గొర్రెల చల్లా పోకుండా ప్రభా అయా ప్రాంతాల్లో మంచి స్వార్థికుడు అయా ఈ రోజుల్లో కావాల్సిన స్వార్థికుడిని భారపరితమైనటువంటి స్వార్థికుని ప్రభా అయా మీరు లేవనెత్తండి అయా ఆ ప్రాంతంలో ప్రభా మీరు వాడుకోనండి తండ్రి అయా అనేకుల ప్రభా ట్రైన్ చేసేవారిలాగా అనేకులు ప్రభావి పరిచయం తీసుకొచ్చేవారిలాగా మీరు ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభ చూపించండి అయా మీ ప్రణాళిక లుంచేవానికి ఎంతో వందనాలు ప్రభా అయా అనేక మంది ప్రభా అయా లక్షల లక్షల కోట్ల పెట్టి సంఘాలను కర్మి నిర్మించారు ఈ రోజు కానీ వాటి కనుమరువు అయిపోయారు ప్రభా ఇప్పుడు ప్రభా వాళ్ళకి అవసరమైంది అవసరం ప్రభా మంచి రక్షణ స్వార్థ అవసరం తండ్రి అయా అయ్యా మీరు తిరిగి వచ్చేటప్పుడు విశ్వాస ప్రతి ఒక్కరిలో నింపేవారు కావాలని ఆయన అటువంటి పరిచారలని అటువంటి పరిచయ చేసేవారిని అయ్యా మీరు ఏర్పరచుకోమని ప్రార్థన చేయొచ్చు తండ్రి అయా ముఖ్యంగా ప్రభా అయా ఈ హాస్పిటల్ వ్యవస్థల్లో ప్రభా ఎంతో మంది బాధపడుతూ ఉండగా ఎంతో వ్యాధులతో ప్రభా బాధపడుతూ ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి మీరు అయ్యగలని హస్తాన్ని వారిపైన ఉంచండి తండ్రి అయ్యా పేదవారి ప్రభా అయా అయా బలహీనత ఎంతో మంది తండ్రి వైద్యం చేయించుకోలేక స్ వెళ్లక అయ్యా వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్స్ సరిగ్గా లేక ప్రభావ ఎంతో బాధపడుతూ ఉన్నారు అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా కొన్ని రకాల ట్రస్ట్ ప్రభా ప్రభా మీరు కార్యం చేయమని ప్రభావి కేవలం మీ వల్ల జరిగిందని చెప్పి వారు తెలుసుకోని ప్రభా అయానికి లోపడి జీవించేటువంటి జీవితాన్ని కూడా వారికి అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చున్నాం అయా నశించిపోతున్న ఆత్మల గురించి ప్రార్థన చేయొచ్చున్నాం మీరు కుటుంబ చేసుకోనండి వాడిని ప్రభా రక్షించండి ఆ ప్రాంతానికి స్వార్థితను పంపించుకుని ప్రార్థన చేయొచ్చున్నాం అయా చిత్తమర్త ప్రభా ముఖ్యంగా ఆయన స్వార్థను ప్రకటించాలని ఆశపడుతుండగా అయా మారుమూల గ్రామాలకి ఎక్కడైతే స్వార్థ లేదో ఆ ప్రాంతాలకు పంపించండి అయా ఆ ప్రాంతానికి వెళ్ళి స్వార్థను ప్రకటించడానికి గ్రహించండి ఎవరికి చెప్పాలో మీరు మాకు వారిని చూపించండి ప్రభా విన్న వాక్యాన్ని తెలుసుకుని వాళ్ళు ప్రభా పశ్చాత్తపడి అయా మారు మనసు వారిని మీరు ప్రభా ఆకర్షించి వారి జీవితాలను మీరు బాగు చేయమని ప్రార్థనించుకున్నాం ఎందుకంటే నశించుతున్న వారిని మెదికి రక్షించే దేవుడు పోయి ప్రభా ఈ గుణగణం ఎవరిలో లేదు వేరే దేవుళ్ళలో దేవతల్లో ఇలోక సంబంధమైన మనుషుల్లో లేదు కానీ నీలో ఉంది కనుక ప్రభా అయ్యా మీరు ఆ జీవితాల్లో కార్యం చేయమని ప్రార్థన చేచ్చున్నా మీరు సహాయం దయచేయండి ప్రభా ఇదిగో నాయన ముఖ్యంగా తండ్రి ఇదిగో ఇప్పటి వరకు ప్రభా మరి హైదరాబాద్ లో ప్రభా నన్ను ప్రభా అ మరి నాలుగైదు ప్రాంతాలను విజిట్ చేయడానికి ఎక్కడికైతే వెళ్ళి ప్రభా అయ్యా మేము మరి వాక్యాన్ని పంచుచ్చాము ఆ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా మీ తీసుకొస్తే హస్తాలకు అప్పచెప్తుండగా అయా కుప్ప కలిగిన దేవుడు గనుకనైన అయ్యా వారి ప్రభా అంగా లోకంలో పడిపోకుండా అలిసిపోకుండా అయా మరి ముఖ్యంగా ప్రభావి ఎంతో భారం కలిగి ముందుకెళ్లడానికి కుటుంబాన్ని గ్రహించి ప్రభా మనవలన్నీ మీ రాజ్యంలో చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని ఏ శక్తిగా అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి ఆమె మన ప్రభు ఏ కృప సమాధానం నడిపింపు మనకందరికీ ఈ వైరస్ బాధితులకి లోపల పచ్చి బిడ్డకి సకల పరిశుద్ధులకి సదాకాలం తోడిని కాకపోతే